నిన్న అందరికి నా హృదయపూర్వక వందనాలు అట్లాగే దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే దేవుడి ఆకాశం వచ్చినందుకు ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎన్నో ఇబ్బందులు వచ్చినా మీటింగ్ మీటింగ్ స్టార్ట్ అయ్యే టైం కు అంత యథావిధిగా నెమ్మదిగా మధ్యలంతా ఆటంకం ఎన్నో వస్తా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి అలాగే కూడా ప్రియాంక జరమే ఉంది అయినా మనం లాగిన్ చేస్తున్నాం లీడింగ్ చేస్తున్నాం అది దేవుని కృపనే అది అది నిన్న నుంచి మళ్ళీ సుస్థైపోయిన జరగొచ్చింది అయినా అన్నిటికీ దేవుడి తోడుగా ఉంది కాబట్టి మనం కొనసాగిస్తున్నాం ఈ లేనింగ్ కాబట్టి అందరికి ప్రజలు నేను ప్రార్థన చేస్తాను మరొకసారి మీ అందరికీ ఉందన దేవుని కూడా ఉందనని చెప్పుకుంటున్నాను గొప్ప దేవాన్ని కొందనాలు చేసిన ఈ నావం నెట్గా మేము కూడుకున్న వేసుకోవా వచ్చిన ప్రతికూరు దర్శించి మాట్లాడి రజా కవర్షాలు నీ ఆతానికి తిరగేసుకోవా గుడి నేతరాలు తిరవండిపోవ మాకు గొప్పదేవి కొందనాలు వాక్యం గయించాలా దాన్ని నడవాలని సిద్ధ పరుషులు లాగినా మీరేమో ఒక సాయం ఇచ్చేయండి ఉన్న సమస్యలపై మేము జంపు పొందుకున్నలాగనా మీరేమో ఒక సాయం చేయండి ఇంతవరకు మాకు జం ఇచ్చిలేసుకోవా ఇక ఏ సమస్య విజయం పొందుకున్నలాగా మీరే ఒక సాయం వచ్చేసి ముఖ్యంగా గడపాలా నీ గడపాల నీ వాక్యం ధ్యానించాలి అదేవా మీరేమో సాయం చేయండి విడుదల ఇచ్చేయండి వచ్చిన పొద్దున బలంగా వాళ్ళ జాబ్లలో వాళ్ళ పనుల మీద తొలిగా ఉండండి వాళ్ళ సేవలలో మీద తొడిగా ఉండండి ఎవరైతే రాలేకపోతున్న వాళ్ళు వచ్చేలాగా సాయం ఇచ్చేయండి ఇంకొక కొద్దిగా చేస్తుందండి ఇంకో నెట్వర్క్ అంతా మీ ఆదిలో పెట్టుకోండి ఆది అంతా మీరు వాయించండి మీరు మెయిన్ పొందనే శుభ గొప్ప కొన్ని చేసాము సంవత్సరం ఇంటికి వేసు మీరు పొందని సాయం వచ్చేసి వెళ్ళి వచ్చేసి అదే వాయించామని ప్రోత్సహన్ దాన్ని మధ్యలో దీపస్తు పాట వాడుతుంది దీపస్తున్నారు ప్రైజ్ లో ప్రైజ్ ఆడన్న మీరు పాట వాడే సార్ రాయ గల్లమా కవితలతో గల్లమా కలలతో వివరించలమా నీ మహోనతమైన ప్రేమా ఆరాది ఆరాధి తును ఆరాధి తును ఆరాధి తును రాజవునివే నా తండ్రి వినివే నను విడువవు విడవ ఎడను సారాజువుని నా తండ్రి నను విడవ ఎడ బయను రాయగలమా రాయ గలమా కవితలతో వర్ణించ గలమా కలలతో వివరించీ మహోర్రతమైన ప్రేమా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచుందే ఆకాశమును నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించు ప్రాణము నీ కొర కై తి నేవాల ప్రాణము నీ కొర కై తిన్నది ఆరా దిను ఆరాధిన్ సునో రాజమునిీవే నను విడువయడబాయను రాజమునివే నా ఎడబాయను నీవే నను విడువయడబాయో కలములతో రాయ గలమా కవితలతో వీచతో వివరీ చ గలమా నీ మహోనతమ ప్రే సేరాలు కేబులు నిత్య మునిలు సుతించోచున్నది మహాదూతలు ప్రధాన దూతలు నీరామముకీర్తించోచున్నది సేరా బులు కే నిత్యము నీరుస్తుచే మహాదూతలు ప్రధాన దూతలు నీ రామము కీర్తించుచీ ప్రేవాణ ప్రాణము నీ కొరకైద పెంచోచన్నది తెణము నీ కొరకైదించుచన్నది రాది ఆరాధితును ఆరాది ఆరాది ర రాజువు నీవే నా త్రివి నీవే నను విడవ ఎడబాయను ప్ర రాజువు నీవే నా త్రివి నీవే నిను విడవను ఎడబాయను కలములతో రాయ గలమా కవితలతో వర్ణించ గల మా కలతో వివరించ గల మా నిహోళతమ ప్రేమా ఆరాధిను ప్రైజ్ లో మరొకసారి మీ అందరికి వందనాలు దేవునికి వందనాలు అనుకుంటున్నాము మనమంతలా చంద్రశేఖర్ అన్నమ్మ వాక్యం అన్న ప్రైజ్ లోడ్ అన్న ప్రైజ్ లోడ్ ప్రార్థిస్తాం పర్షు తిరగేవా మహోన్నతనాలు కృతజ్ఞత అర్పించుకుంటున్నాం మీ దేవుని ఇంతవరమని కాచి కాపాడే సరే ఇంటికి చేసింది మీకు ఎంతో వందనాలు తండ్రి ఈ సాయంత్రం సైన్యం మీ యొక్క వాక్యాన్ని ఎంతో ఆసక్తితో మీ సన్నిధికి వచ్చినాం ప్రభావ మా హృదయ వంశం తీర్చండి ప్రభావ మీ యొక్క వాక్యం వింటే మాకు జీవం మీ యొక్క వాక్యం వింటే మాకు స్వస్థత మీ యొక్క వాక్యం వింటే మాకు ఆదరణ మీ యొక్క వాక్యంలో మాకు నిరీక్షణ కాబట్టి నేను మీ యొక్క వాక్యాన్ని వినాలన వాటిని స్పందించండి వాటి ప్రకారంగా జీవించాలని నడిపించండి అదే విధంగా మేం ధైర్యంగా సాక్షార్థంగా ఆ యొక్క వాక్యాన్ని అనేట్లకి చూపించాలా అటువంటి కృపాన్ని మాకందరికీ కనుకరించమని ఆటగా పరచు పెట్టించి గట్టింగ్ స్పిరి క్రీస్తు పరుధన పాపంగా కంచి వేస్తున్నాం గొప్ప తండ్రి మీ కృపలో మరోసారి అందిని వ్యాఖ్యలు చేసుకుని అంత వరకు సహించిన వాడే పరిలోక రాజంలో ప్రవేశించిన వాక్యం సెలవిస్తుంది కాబట్టినైనా మేము సహించాలా మహాశ్రమ ఆరంభమై చాలా కాలం అవుతున్నాయి కాబడే అటువంటి పరిస్థితుల్లో ప్రతి లోకపు ఈ లోకంలో ప్రతి ప్రభుత్వంకు ఓ ప్రభావం ఫెయిల్ అయ్యే టైంకి మేము సిద్ధం అవుతున్నాం తండ్రి అన్ని ఫెయిల్ అవుతున్నాయి ప్రభుత్వ మీ యొక్క రాకడా బహు సమీప ఉందని మీ యొక్క సూచనలన్నీ జ్ఞాపకం చేస్తుంది యుద్ధాలు యుద్ద సమాచారాలు భూకంపములు ప్రభు జన మీకు జనం లేవడం ఇవన్నీ మేము మీ యొక్క ధన్యాన్ని కనికణంలో మాలు జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క కృపలో మామూలు జ్ఞాపకం చేసుకోండి మీ మహిమార్తంగా మాకు అందరూ నిలబెట్టుకోమని ప్రతి చోట మీ ప్రతి సాక్షులుగా మమ్మల్ని నడిపించమని సమయం బహు కొద్దిగా ఉంది కాబట్టి నైనా మేము కూడా విజృంభించి పనిచేయాల ప్రభావం అటువంటి జీవితము అటువంటి అభిషేకం మాకందరికి అనుగ్రహించండి పరుషుదాత్మ లేకుండా ఒక క్షణం కూడా మేము జీవించలేదు పరుశుదాత్మ లేకుండా మా జీవితాలన్నీ వెలికి జీవితాలే ప్రభావం కాబట్టి మాకందరిని పరుశుదాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం వ్యాధిస్తున్నాం తండ్రి ఆమెను మనసు క్రిస్ అన్న దేవుని వాక్యాన్ని జ్ఞానించక ముందు ముఖ్యంగా కీ వర్స్ అంటాం కదా అంటే ఒక తాళపు చెవి ఇలాంటిది వాక్యము చూపించి నాశపడుతున్నాను దాని తర్వాత మనం దేవుని వాక్యానికి విశేషం తీసుకెళ్ళాం కొరింతలు రాసిన రెండవ పత్రిక మీకు కనిపిస్తుంది అనుకుంటుంది నేను ఒకవేళ లేకుంటే చెప్పచ్చు మీరు కొరతలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము కొరితలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం చూడండి ఒకసారి ఫలితం రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము చూడండి ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును కాబట్టి ఈ విషయాన్ని అనేక పర్యాలు నేను చూపిస్తానే ఎందుకంటే చాలా మంది త్రిత్వపు బోధలో ఆ తర్వాత కన్ఫ్యూజ్ గా ఉండడము దాని తర్వాత ఈ బోధ విభిన్నాలతోని వితర్కము విత్తండము ఇవన్నీ ఆరంభమైపోతున్నాయి కానీ మనము రక్షింపబడింది అవుతుంది మనకి ఆయననే ప్రభు అని ఏక పర్యాద మనం ఆ యొక్క సత్యాల ప్రభావితం చేస్తున్నాం కానీ ప్రభు చెప్పిన మాటలలో కొన్ని మన బహు జాగ్రత్తలు విన్నప్పుడు ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ వర్ష స్వాతంత్రం ఉంటదని కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి వ్యక్తిగతంగా మన జీవితాలలో ఇది కార్యం జరిగిందా అంటే స్వాతంత్రం ఉందా స్వేచ్ఛ ఉందా దేవుని శక్తించడావునా నిన్ను దేవుని కనపరచడావునా ప్రతి దశలో వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో సమస్యల నుంచి కొట్టుబెట్టాడుతున్న వారికి స్వాతంత్రం చీకట్లో ఉన్న వారికి స్వాతంత్రం బంధకాలలో ఉన్న వారికి స్వాతంత్రం రోగాలతో బాధ స్వాతంత్రం ఇవన్నీ ఎట్లా సాధ్యము అంటే ప్రభు ఆత్మ ఉంటేనే అది ఎక్కడ ఉండాలా చెప్పండి ప్రభు ఆత్మ ఉంటుంది కదా అంటే యేసు ప్రభు ఆత్మ అని ఈ వాక్యం హెచ్చరిస్తుంది మనం అందుకే మనం గతాల దిశ యోహాను సువార్థికుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే మన ప్రభు ఈ లోకంలో నుండి వెళ్ళిపోకముందు ఒక విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు అది ఏంటి అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది వెళ్ళిపోకపోతే వేరే ఒక ఆదరణకర్త మీ దగ్గరికి రాడు అంటే మీకు మేలు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే మేలు మీకు మీకు మేలు కలగాలంటే నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోతే వేరే ఒక ఆత్మని మీ కొరకు పంపిస్తా అంటాడు ఏమంటాడు తండ్రిని వేడుకుంటా తర్వాత నేనే పంపిస్తా అంటాడు అంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఇ ఒక్కరే అని మనకు తెలుసు ఇవి పాత్రలు అని కూడా మనకు తెలుసు పాత నిబంధన కాలంలో తండ్రి అని సంబోధించినారు ఎందుకు అంటే ఐగుప్తు బంధకాలం నుంచి పిల్లల్ని విడిపించుకొని ఆయన ఎత్తుకొని తీసుకొచ్చిండీ వాక్యం కాబట్టి తండ్రి లాగా చేయబట్టుకుని అదే విధంగా తన కుమారుని లోకంలోకి ఎందుకు పంపించాడో మీకు అందరు తెలుసు రక్త ప్రోక్షణ లేదా పాపక్షేమాపణ కాబట్టి యేసు క్రీస్తు కళ వారు ఎందుకు రావాల్సి వచ్చిందంటే పరిశుద్ధుడు పాపం లేనివాడు కాబట్టి ఆయన రక్తం చేంజెస్ అనే గాని ప్రజలకి రక్షణ కలగదు సమస్త సృష్టికి విడుదల కలగదు కాబట్టి యేసు తన కార్యాన్ని ఈ లోకంలో నిర్వర్తించుకొని ముగించుకొని వెళ్ళిపోయాడు అదే రీతిగా తండ్రి తన కార్యాన్ని నిర్వర్తించి కాండంలో మనం చూస్తాం కదా ఐ నుండి వారి తన విడల్ని వాగ్దన దేశంలోనికి తీసుకొని రావడం తన పాత్ర కాని వాళ్ళు ఎప్పుడు కూడా తండ్రికి విధేత చూపించట్టు మనం చూడం వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం చూస్తున్నాం వారు చెడ్డవాటిని ఆశించడం వలన సంహారకు చేత సంహరించబడిందని మనకు తెలుసు అలాగనే మీరు వారి వల్లే ఉండద్దు అనే పౌలు కొరిత రాష్ట్ర పత్రికలో మనకి హెచ్చరించే మొదటి పత్రిక పదకొండు అధ్యాయంలో పదో అధ్యాయ సారి కాబట్టి ఆశించద్దు ఈ లోకాతీతమైన జీవితం నుంచి విడుదల పొందాలా వ్యామోహాల నుంచి విడుదల పొందాలా అంటే పరిశుద్ధాత్మ అవసరము ఎందుకంటే ఏ శుభ్రమే ఆత్మ అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది పరిశుద్ధాత్మ లేకపోతే నీకు స్వాతంత్రం ఉండదు నీ హృదయంలో ఎప్పుడు అల్లచేడి ఉంటది అయోమయ స్థితి ఉంటది రేపు ఏం జరగబోతుందో నీకు తెలియదు రేపు నీ పరిస్థితి ఎట్లుంటాయో నీకు అనుమానం నా భవిష్యత్ ఏమవుతుందో అన్న అనుమానం వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే మొట్టమొదటిసారిగా మేము రక్షిపబడి పాక్సం పొందినాక పరుశుధాత్మ కొరకు కనిపెట్టుకోమని చెప్పింది కదా ప్రభు అడుగు ప్రతి వారికి ఉచితంగా ఇచ్చేదన్న ఆత్మనన్నాడు అంటే యేసు ప్రభు నీలో రావాలా అంటే పరశుధాత్మ రూపంగా తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఎందుకు ముఖ్యంగా ఈ కీ వచనాన్ని నేను చూపిస్తాను అంటే కొన్ని మత కొన్ని గుంపులలో వీటిని ధృణీకరిస్తా ఒక క్రైస్తవ గుంపు ఉంది లేదు అని గుంపు దాన్ని నాకు బాగా పరిచయం కానీ నాకు ఎప్పుడు కూడా అవకాశం దొరకాలి అతనితోని ఈ విషయాన్ని సంభాషించడానికి కాకపోతే దేవుని చిత్తమైతే ఏదో ఒక రోజు వీటన్నిటిని వాళ్ళకి చూపించి మాటాన్ని ప్రయత్నిస్తూ ఉంటాను పరశుద్ధాత్ముడు లేడు అని ఒక పుస్తకం రాసిండా అది కూడా పాపమే కదా ఎందుకంటే కుమారుణ్ణి దూషించినా గానీ తృణీకరించినా గాని క్షమాపణ కలిగిన ఏమో దూషిస్తే పాపక్షమాపణ కలగదన్నది వారికి అంటే బైబుల్ పరిశుద్ధాత్మునికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుసా పాయింట్ నెంబర్ వన్ సృష్టి ఆరంభం మొదలుకొని పరుశుధాత్ముడు పనిచేస్తూనే ఉన్నాడు ఈ రోజు వరకు కూడా పాత నిబంధన కాలంలో పనిచేసిండు కొత్త నిబంధన కాలంలో ముఖ్యంగా ఆ సంఘ ఆరంభ కాలంలో పనిచేసిండు ఈ రోజు కూడా మన మధ్యలో పనిచేస్తున్నాడు అపోస కార్యాలలో ఎటువంటి కార్యం జరిగినాయో ఈ రోజు కూడా అవి జరగచ్చు అని ఆ పరశుధాత్ముడు సాక్షిస్తున్నాడు కానీ దురదృష్టం ఏంటంటే పరశుధాత్ముడి స్వీకరించడం లేదు సంఘం ఈ రోజు మాట్లాడతారు గాని అతన్ని ఆహ్వాని కాబట్టి ఏం చేయాలనేది ఈ వాక్యం మనం ధ్యానిస్తా ఉన్నావు రోజు కొన్ని విషయాలు ఎందుకు రోగరాష్ట్ర పత్రికలు వచ్చుకొని చూపిస్తాను పరిశుద్ధాత్మడు లేకపోతే ఏమైతుంది అన్న పరిస్థితి పరిశుద్ధాత్మ లేని జీవితాలు ఎట్లుంటాయి అంటే సముల జీవితం ఉదాహరణకు మనం చూస్తాం సంస్ల జీవితం ఉదాహరణకు నం చూస్తాం సంస్థల మీద ఉన్నంత పరుశుద్ధాత్మ అభిషేకము బైబుల్ అంతటా ఎవరి మీద కనిపించదు అది ఎటువంటి అభిషేకం అంటే అది అతని వచ్చిందంటే ఎవరు ఊహించని విధానంగా సృష్టిలో ఎవరు చూడని విధానంగా ఆయన కార్యం చేసేవాడు సింహాన్ని చంపడం ఫిలిస్తీన్లని చంపడం ఆయన విడత పెట్లా యుద్ధం ఎట్లా యుద్ధంలో పోయి విజయం పొందిండు అవన్నీ మనం చూస్తూ ఉంటాం అంటే ఊహించడానే విధానంగా తన పరిచయాన్ని ఉండేడు కానీ ఆయన విసల్పల్ని ఫిలిస్తీన్ల పారం నుంచి విడుదల కల్పించలేకపోయాడు చివరి వారి ఆయన ముగింపు ఇంకా ఫిలిస్తీలు పరి ఫలిస్తారు కానీ సంస్థలు వాళ్ళకి స్వాతంత్ర్యం అనుగ్రహించాలి అందు కొరకు పరశాత్మని అభిషేకించు అదే విధంగా మనము సాగుల జీవితాలు అని చూస్తాం ముఖ్యమోటి రాజు మిశ్రాల్ దేశాల మీద మిశ్రాల్ దేశం మీద మీద అభిషేకము ఏ రీతి అనేది మనం చూసినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరశుధాత్మ అభిషేకం అతని మీద ఉండేను అనుంది బైబిల్లో వాక్యం ప్రవక్తల శిష్యులతో పాటు కలిసి అతడు కూడా ప్రవచించేను అనుంది వాక్యం అక్కడ అంటే పరశుద్ధాత్మ అభిషేకం లేకుంటే ప్రవచన వరం రాదన్న విషయం అక్కడ మాత్రం మరోసారి హెచ్చరించే బైబుల్ అంతటా ఈ విషయాన్ని మనం చూస్తాం దేవుడు తన బిడ్డల్ని వాడుకోవాలంటే పరిచయకు వరకు పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహిస్తూ ఉంటాడు ఎందుకంటే పరుశుధాత్మ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ పని మనం చేయలేము చూడండి ఇక్కడ తోమరాష్ట్ర పత్రిక ఎనిమిదవ దేవుడు ఆ ఐదవ వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసు విషయముల మీద మనసు ఉంతురు శరీరానుసారమైన మరణం చూడండి ఇవన్నీ మనకు తెలిసినే కొత్తగా చెప్పబడుతున్నాయి కావు కానీ ఎంతమరకు వీటిని స్వీకరించిన వాక్యం చెప్పినంత మాత్రమే సరిపోదు కదా ఎన్నో పాటలు కూడా పాడుతూ కానీ వాటిని హృదయానుసారంగా పాడుతున్నామా దాన్ని స్వీకరిస్తున్నామా దాని ప్రకారంగా జీవిస్తున్నామా చరానుసారమైన మనసు మర మరణం అన్నప్పుడు నిన్ను నీ జీవితం ఎట్లుంటది అనేది అక్కడ హెచ్చరించుకులాగా చెప్పబడింది ఆరో వర్షం చూడండి ఆత్మానుసారమైన మనసు జీవములు సమాధానమునై ఉన్నది రెండు విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ నడిపింటే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే నువ్వు నీకు జీవము సమాధానం రెండు టైర విషయం జ్ఞాపకం చేస్తున్నావు ఈరోజు చెప్పండి సమాధానం ఉన్నదా మనుషులలో అంటే లేదు ఎందుకు లేదు సంఘాలలో సమాధానం ఉన్నట్టు ఎక్కడ కనిపిస్తుంది చెప్పగట్టచ్చు కదా శరీరానుసారమైన మనసు ఏందో మీకు ఈరోజు చూపిస్తా అప్పుడు ఆత్మానుసారమైనది ఆటోమేటిక్ గా అర్థమైతుంది శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుణ్ణి ధర్మశాస్త్రంలో లోబడదు ఏ మాత్రం లోబడలేరదు కాగా శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచలేరారు చెప్పండి శరీర అంటారు కదా లోకాశ నేత్రాశ శరీరాశ జీవపు నమ్మం ఇవన్నీ స్వభావం చూడండి మొదటిసారి దేవుని తొమ్మిదవ దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఇక్కడ పాయింట్ ఒకటి హెచ్చరిక ఏంటంటే పరిశుద్ధాత్మ ఎందుకు అనుకరించబడింది మన అంటే ఎందుకు అనుగరించబడింది మొట్టమొదటిసారిగా మనకు పాపులమని మనకు రక్షణ అవసరమని నిత్య జీవంలో ప్రభుత్వ పాటు నివసించాలా అని హెచ్చరించడం కోరిక అనుగరించబడింది బైబిల్ మాట హెచ్చరిస్తుంది పరిశుద్ధాత్మ లేకపోతే నేను పాపిని అని గ్రహించలేదు కానీ రక్షింపబడ్డ వాళ్ళందరూ పరిశురాత్మ చేతని నడిపింపబడ్డవారు కానీ ఇక్కడ ఏం హెచ్చరిస్తుంది అంటే తొమ్మిదవ అతను నీలో నివసించాలంటే నువ్వు ఆహ్వానించాలి కదా ఎట్టి పరిస్థితిలో ఆహ్వానించకపోతే మటుకు అతను రానే ఎట్టి పరిస్థితిలో అతను రానే రాడు ఎంత గంభీరంగా పాటలు పాడినా ఎంత గంభీరంగా ఆరాధించినా ఆహ్వానించపోకపోతే మటుకు అతను రానే నీకు నడిపేపు ఉంటది పరశురాత్మ నడిపేపు ఉంటది కానీ నీలో నివసించాడు నీలో నివసించాలంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాల నేను నోటిని అదుపులో పెట్టుకోవాలా నీ మాటతో నీ హృదయంలో నీ తలంపులను దుష్టాత్మలకు చోటు ఇవ్వకుండా ఎంతో పరిశుద్ధంగా శుద్ధ హృదయంతో జీవించగలిగి అతన్ని ఆహ్వానించాలా పరిశుద్ధంగా ఉన్నంత మాత్రం ఆయన రాడు ఆహ్వానించకపోతే ఎవరు రాదు ముఖ్యంగా పరిశుధాత్మడు కాబట్టి రవ్వే ఆత్మ దేవుని ఆత్మ నీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గల వారే కానీ శరీర స్వభావం గల వారు కాదు తర్వాత చూడండి నీలో పరుశురాత్మ నివసించకపోతే నీ పరిస్థితి ఏంటనే చెప్తుంది చూడండి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు అంటే కఠినమే కదా కొత్తగా చదివేస్తే ఏమంత ఎఫెక్ట్ అనిపిస్తుంది కదా నిశేదీకరించడం పడుకోండి మనుషులు నచ్చుకుంటే మనుషులు బైబిల్ చెప్తుంది మనుషులు నీ హృదయాన్ని మండాలా అని చెప్తుంది వారికి ఉపయోగించుకుంటే ఎవరికి లాభం తృణీకరిస్తే ఎవరికి లాభం ఎవరికి లాభం ఉండదు చెప్పేవాడికి లాభం ఉండదు తృణీకరించే వాడికి కూడా కానీ తృణీకరించే వాడికి అయితే బహుగా నష్టం ఎందుకంటే ఆహ్వానించకపోతే ఎందుకు నీ ఎందుకు వస్తాడు ప్రభువు కూడా అంతే కదా స్వేచ్ఛనిచ్చాడు జబర్దస్తి లేదు బలవంతం లేదు నువ్వు అతను ఆహ్వానిస్తే నీ వృద్ధులకు వస్తాడు లేకపోతే చూడండి దేవుని ఆత్మ మీలో నివసించేలా మీరు ఆత్మస్వాభం గలవారే కాని శరీర సౌభంగుల వారు కారు ఎవడైన క్రీస్తు ఆత్మ ఇప్పుడు చూడండి అంటే పరశుధాత్మ ఎవరాత్మ యేసుడు ఆత్మ క్రీస్తు ఆత్మ లేని వాడు అయితే వాడు అయిన వాడు కాడు ఇప్పుడు చూడండి పరుశుధాత్మ మీలో నివసించాలంటే క్రీస్తు మీలో ఉన్న ఎడల అంటే పరశుద్ధాత్మడు ఏసుకుడు ఒక్కటే అని విషయం జ్ఞాపం చేస్తాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మీ శరీరము పాప విషయమై మృతమైనది చాలా కష్టం మీద నీకు వచ్చి మీ శుద్ధి క్రీస్తు మట్టుకు మీరు బాధపడతారు చాలా మన మీ శరీరము పాప విషయమై మృతమైనది అంటే పరసుద్ధాత్మ నీలోనికి రాకపోతే నీలో నివసించకపోతే క్రీస్తు అంటే పరుషుధాత్మ పరశుద్ధాత్మ అన్న క్రీస్తు అని ఈ రెండు వచనాలు యేసు ప్రభుల వారు మీలో ఉండని ఎడల్లా మీరు శరీర శరీరం మీ శరీరము పాప విషయమై మృతమైనది అందుకు మీరు ఇంకా ఆయనలో ఫలించలేని స్థితిలో ఉంటారు కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగినది అది శిరంబట్కు పాప విషయమై మృతమైనది మృతుల నుండి ఏసుని లేపిన ఆత్మ మీలో నివసించినలా చూడండి అది ఆ పదం చేసుకోవాలి మీలో మీలో మొట్టమొదటిగా మీలో మీరు ఆత్మని ఆహ్వానించాలా మీలో నివసించాలా అంతేగా చూడండి మీలో నివసించినలా మృతుల నుండి క్రీస్తు యస్సును లేపినవాడు చావునకు లో మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను అందుకన్నా మీరు పరశుదాత్మని మీలో ఆహ్వానించాలా ఒకనొక దినము పొందాలంటే మీలో పరశుదాత్మ నివసించాలా అని చెప్తుంది వాక్యం చాలా కష్టం ఇది స్వీకరించాం నేను స్వీకరించిన ఇప్పుడు చూడండి మొదటిది పాయింట్ అతన్ని ఆహ్వానించాలా రెండవది అతను మీలో నివసించాలా ఈ రోజు నివసించి వెళ్ళిపోయింది కాదు క్రైస్తవ జీవితం అంతే క్రైస్తవ జీతం ఏం తెలుసా సండే బాగా వర్షం చేస్తాడు ప్రార్థిస్తాడు అది నివసిస్తాడు దాని తర్వాత వెళ్ళిపోతాడు పంపించేస్తాడు ఎందుకో తెలుసా లోకాతీతమైన జీవితం అతన్ని పంపించేస్తాడు లోకాతీతమైన శరీరాసారమైన జీవితం శరీర స్వభావం కాదు అన్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి ఇంకొంచెం కష్టం ఉంటుంది కాబట్టి సహోదరులారా శరాసారంగా ప్రవర్తించేటకు మనము శరీరంలో ఉన్నస్తున్నాము కాము ప్పుడు దూషించినప్పుడు ముఖ్యంగా దూషణ పాలు చేయడం రక్షింపబడ్డ వాడు దూషించడం అంటే ఎందుకు తెలుసా పరశుధాత్మ నేన కాబట్టి నేను నివసిస్తలేను పరశుధాత్మని నడిపించడం ఒకప్పుడు రక్షింపబడ్డం కానీ దాని తర్వాత అతని నువ్వు ఆహ్వానించకపోతే అని చెప్తుంది వాక్యం అప్పుడు ఏం జరుగుతుంది చూడండి మీరు శరీరానికి సరంగా ప్రవర్తించడం చావునకు చావలసిన వార ఎదురు ఆత్మ చేత శారీరక క్రియలను చంపడలా మీరు జీవించారు ఈ శారీరక క్రియలను చంపాల అని చెప్తుంది వాక్యం ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి మీకు వేరే విషయాలు నేను చూపించే ప్రయత్నిస్తాను పద్నాలుగుగా చాలా ఇంపార్టెంట్ వచ్చినాం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించుకుంటారో వారందరూ దేవుని పాయింట్ నెంబర్ వన్ ఇంత నేను హెచ్చరించిన మీకు ఇది పశుద్త్ముడిని మీరు ఆహ్వానించాల ఒకసారి రక్షణ పొందినంతా వాక్యంలో బలపడుతూ అతన్ని స్వీకరించాల పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు వ్రాసపడాల పరిగెత్తాల దాని తర్వాత పరిశుద్ధాత్మని ఆహ్వానించక నీ హృదయంలో అతను నివసించాలా ఎట్లా ఒక రోజుగా ప్రతిరోజు అతని చేతను నింపబడాలా పరశుద్ధాత్మ నీలో నివృతనే ఉండాల నివసించాలంట లేకపోతే సోమవారం నుంచి శనివారం వరకు జీవితం వల్ల పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు అని చెప్పాడని ఎట్లా వెళ్ళిపోతాడో కూడా చూపిస్తున్నాడు పరశుద్ధాత్మడు అంటే నూనెకి సాదృశ్యము అని కూడా చూపిస్తున్నాను నూనె ఉన్నంత వరకు వాక్యం కలుగుతూ ఉంటాడు వాక్యమే దీపం అనుకున్నా మనకు తెలుసు దాని సాను కీర్తల గారు చూపిస్తున్న అంశాల నీ పాదరులకు దీపం అని చెప్తున్నాడు దేవుని వాక్యము మన పాదరులకు దీపం ఈ లోకంలో నడవాలంటే నీ జీవన కొనసాగాలంటే నీకు దీపం అవసరం కాబట్టి ఏసుకొక వాక్యమే దీపం ఆ వాక్యం ఎలగాలంటే పరిశుధాత్మ అవసరం పరిశుధాత్మ లేకుంటే మీ వాక్యం పెరగదు వృత్తిని మర్చిపోతారు మనుషులు చెప్పిన వాక్యం తర్వాత ఆశిస్తారా అని మాట్లాడతారు అది కొంతమంది మర్యాదకు చెప్పకపోవచ్చు అది వాళ్ళ పిల్లలను ఇందులో పరిశుదాత్మ నడిపి లేదు అని తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి అతన్ని ప్రతి రోజు అతన్ని ఆహ్వానించాలా దాని తర్వాత ఆయన చేత నడిపిన తో పడాల మైండ్ లో నేను అనుకుంటున్న విషయ గ్రంథంలో ఉంది మీకు ఎవరికైనా జ్ఞాపంటే చూపించచ్చు సమ్మర్తించకుండా ఎవరైనా ఇద్దరు కలిసి ప్రయాణం చేయగలరా చెప్పండి ఇక్కడ పోలంటే ఇద్దరు ముగ్గురు మనుషులు సమర్థించుకోవాలి మాట్లాడుకోవాలి అండర్స్టాండింగ్కి రావాలి ఇద్దరికి సంపూర్ణమైన అవగాహన కలిసి ప్రయాణం చేస్తారు కానీ సమ్మతించకుండా ఎవరు కూడా కలిసి ప్రయాణం చేయలేడు ఎందుకు వచ్చరిక వర్షదాప నువ్వు నడిపింపబడాలంటే నువ్వు సమర్థించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి ఆత్మని ఆత్మతో సమాధాన పడాలా అతన్ని నువ్వు ఆహ్వానించాలా అతనికి నువ్వు మర్యాద ఇవ్వాలా దూషించద్దు ఎందుకంటే బయబల్ వాటం చాలా తీటంగా చెప్తున్నా పర్షుదాత్మని ద్వూషిస్తే మనకి భయంకరమైన శిక్ష ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎమ్మెల్యే సిస్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం అతన్ని అనుమానించద్దు ఎట్టి ప్రజలు అతనికి వ్యతిరేకత ఏ విషయాన్ని మాట్లాడద్దు ఎందుకంటే అతని వల్ల నీకు మేలు అని ఏ సో చెప్పండు నీ జీవితానికి మేలు రావాలంటే పర్షుదాత్మ నా దీనికి చాలా అవసరం అతను నీలో నివసించాలా నువ్వు అతని చేత గడిపి అంత కొరకు నువ్వు ప్రయాసపడాలి నా సాక్ష్యా ఒకసారి జ్ఞాపకం చేస్తాను నీకు రక్షిపడ్డాను చిన్నప్పుడే సండే స్కూల్ అని నా చేత సమర్పించిన చిన్నప్పటి నుంచి దేవుడి బయవంతంగా తన దగ్గర వర్షుద్ధాత్మ అభిషేకం అన్న విషయాన్ని మేము వెళ్ళలేదు మెయిల్ ఎవరు చెప్పలేదు కూడా కానీ నైన్టీ లో వర్షుద్ధాత్మ అభిషేకం ఎంత ఇంపార్టెంట్ అనేది నేను తెలుసుకున్నా తర్వాత పరిశుధాత్మ పొందుకోవాలంటే తెలియదు టీచింగ్స్ లేవు చర్చలు చెప్పరు ఎట్లా పొందుకోవాలో బైబుల్లో చదువుతుంటే ఆ కాలంలో అది అర్థంగా అర్థం కాకపోయాడు ఎందుకంటే పరశుదాత్మ అభిషేకం లేకపోతే బైబుల్ కనెక్టివిటీస్ ఉండవు ఎందుకంటే అది బైబిల్ వాక్యం ఒక పజుల్ లాగుంటున్నాం ఒక సీరియల్ బుక్ లాగుండేదాం ఇక్కడొక వాక్యం అక్కడొక వాక్యం ఇక్కడ ఒక వాక్యం అక్కడ ఒక వాక్యం ఇక్కడ ఉంటుంది బైబుల్ నా చెప్పబడింది లైట్ బై నైన్ ప్రీసెట్ బై ప్రీసెట్ అని ఉంటుంది ఇంగ్లీష్ ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఇంకో తర్వాత ఇంకొక ఫ్రీ సెట్ ఇంకో ఫ్రీ సెట్ ఇంకొక విషయం ఇంకొక విషయం అవన్నీ కలిస్తే వాటిని మనం అర్థం చేసుకోగలం ఒక ఫజుల్ లాగా ఒక పోలార్జ్ లాగుంటది అన్నట్టు వాక్యం ఇప్పుడు దాన్ని మనం చూస్తున్నాం అతన్ని ఆహ్వానించాలా అతన్ని నివసించాలా అతని చేత నడిపిడాలా అంటే నడవద్దా ఏసారి ఒకటి పంతొమ్మిది అంటే పద్దెనిమిది పంతొమ్మిది చదువు కదా మీరు సమ్మతించి నా మాట విరిన ఏడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను భుజించేదారు అది కాకుండా మీరు సమ్మతింప తిరగబడిన ఎడలా నిశ్చయంగా మీరు కడ్గంపాలని ఎక్కువ అది కాకుండా ఇంకోటి ఉంది కలిసి ప్రయాణం చేయాలంటే సమ్మతించాలి కదా అది సమ్మతించకుండా ఇద్దరు కలిసి ప్రయాణం చేయగలరా అని వాక్యం నేను అనుకుంటే భవిష్యత్ ఏషా గ్రంథంలోనే ఉండాలి కాబట్టి పరిశుధాత్మతో సమ్మతించకుండా మనం నడవలే సువార్థ పరిచయంలో భయం వస్తుంది ఎందుకు భయపడతాది తెలుసా వాక్యం చెప్పాలంటే ఎక్కడి నుంచి ఉపద్రం వస్తుందో తెలియదు వాళ్ళు నేనైతే అదే చెప్తుంటాను పరిశుధాత్మతో సంభాషిస్తాను ఏంటంటే పరుశుదాత్మ తెలు ఇంకా ఈరోజు చూపించాను వాక్యమే రెండో కొంతలు రాష్ట్ర పత్రిక మనం చూస్తున్నాం రవ్వే ఆత్మ కాబట్టి అతనితో సంభాషించకుండా నువ్వు పోలియం అని ఏసు ప్రభు ఇప్పుడు ఆత్మరూపకముడు మన అతన్ని నువ్వు ఆహ్వానించాలా అతని చేత నింపబడాలా ప్రతిరోజు నీ వృద్ధంలో నివసించాలైన దాని తర్వాత ఆయన చేత నడిపింపబడాలా పరిశుధాత్మని సంబోధిస్తే పరశుదాత్మనే సంబోధిస్తాను చాలా తేడాగా ఉంది పద్నాలుగు వర్షంలో దేవుని ఆత్మ చేత మనకు నడిపింపబడాలా అప్పుడే నువ్వు దేవుని కుమారుడు అంటావు చెప్పండి దేవుని కుమారుడికి దేవుని పిల్లలకి తేడా అయింది వాళ్ళందరూ ఫస్ట్ టైం దేవుని పిల్లలే ఎందుకంటే పాపంలో ఉన్న వాళ్ళందరూ రక్షించట్లు దేవుడి పిల్లలు ఉండకు వారికి దేవుడు అధికారం ఇచ్చేడు యోగ్యతనిచ్చేడు కానీ పిల్లలు పెద్దవాళ్ళు కావాలా అంటే కుమారుని దశకు ఎదగాల పసిపిల్లలు కుమారుని దశకి ఎదగాల అంటే నీకు ఆత్మ నడిపింపు అవసరం ఎంతకాలం నువ్వు అభిషేకం లేకుండా ఉంటావో అంతవరకు నువ్వు దేవుడి పిల్లవే దేవుడు బిడ్డవే కానీ కుమారుడు అంటే ఎవరి దశకి ఎదగాలవు నుంచి ఎవరి నువ్వు ఆయన చేత నడిపి దేవుని కుమారుడు కాలేదు దేవుడి పిల్లలకి దేవుడి కుమారు తేడా అయింది పసిపిల్లల్ని దేవుడికి కాపాడుతూనే ఉంటాడు కానీ దేవుని కుమారుడు వారిని వాళ్ళు కాపాడుకోవాలి ఎట్లా దృష్టి నుంచి దృష్టి కుమారులు యుద్ధానికి సహాయపడగలం అందుకే ఇదే అధ్యయనం మనం చూస్తున్నాం సృష్టి ఏకగ్రీవంగా మునిపొచ్చింది దీని ఎందుకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని బిడల గురించి కాదు దేవుని కుమారుల గురించి ఎందుకు కుమారులు దాని దాన్ని విమర్శిస్తారు ఎందుకు మిగతా ఆశగా మిగిలిన ఆశతో ఎందుకు చేస్తుందంటే దేవుని కుమార్లు దానికి మేము విడుదల కల్పిస్తారా లోకానికి విడుదల కల్పిస్తారని భూమికి విడుదల కల్పిస్తారని కాబట్టి నువ్వు ఈ భూమికి విడుదల కల్పించాలా ఈ వాక్యాన్ని నెరవేర్చుకోవాలంటే దేవుని ఆత్మ చిత్రం నడిపింపబడాలి దేవుడి ఆత్మచితం నడిపింపడాలంటే దేవుడి ఆత్మ నీళ్ళు నివసించాలా దేవుని ఆత్మ నీలో నివసించే కానీ నువ్వు సమ్మతించలేవు నడవలేవు కాబట్టి ఈ దినము నువ్వు దేవుని కుమారుడుగా తయారు కావాలంటే నువ్వు స్వీకరించాల్సింది దేవుని యొక్క ఆత్మని చూడండి పదహార వచ్చినేము మనము దేవుని పిల్లలని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు అయితే ఇప్పుడు చూడండి మనము పిల్లలబైతే వారసులము చెప్పండి పసిపిల్లల కోవడ వారసత్వం ఇస్తా వాడు పెద్దవాడైనా కానీ ఎయిటీన్ ఇయర్స్ ఏ దేశమైనా కానీ ప్రపంచాత్మక నువ్వు పెద్దవాడు నాని వయసు వచ్చినాకని నీకు వారసుల రోజు అనుగ్రహించబడుతుంది పిల్లలు కుమారుడు కాకపోతే వాళ్ళకి వారసత్వం రాలేదు అనగా దేవుడి వారసులము క్రీస్తు కూడా మహిమ పొందుటకు అనతో శ్రవపడదా క్రీస్తు క్రీస్తుతోడి వారసులము చెప్పడానికి పసిపిల్లలాగానే ట్రై చేసిందా క్రీస్తుతోడి వారసులు యుద్ధాలు ఎదుర్కోవాలి శ్రమలను ఎదుర్కోవాలా కష్టాలను ఎదుర్కోవాలా పసిపిల్లలు ఎదుర్కోగలరా ఎన్నో శ్రమలు ఎదుర్కోవాలనేసి ఇక్కడ పద్దెనిమిది వర్షంలో జ్ఞాపం చేయబడుతుంది ఇప్పటి కాలపు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు నువ్వు అవన్నీ శ్రమల నుండి బయటకు వస్తేనే గాని దేవుని కుమారుడు అవి కుమార్తెవు కాలేవు అని చెప్తుంది వాక్యం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేలించి ఉచించి కనిపెట్టి చిన్నది ఈ వాక్యాన్ని గ్రహించినప్పుడు చూడండి సారి గళిత పత్రికలో మనం చూస్తున్నాము గళిత రాష్ట్ర పత్రిక ఆయుధ అధ్యాయం అంతొమ్మిదర్షంలో ఒకసారి మనం చూస్తున్నాం ఈ రెండింటికి వ్యత్యాసం ఆ శరీరముకు ఆత్మకు వినోదం శరీరానికి ఆత్మకు విరోధం కాబట్టి ప్రస్తుత జీవితంలో నువ్వు రెండింటి మధ్యన నివసిస్తున్నావు శరీరాసారంగా జీవిస్తావా ఆత్మానుసారంగా జీవిస్తావా ఆత్మానుసారంగా జీవించాలంటే పరిశుదాత్మక చోటు ఇవ్వాలని నీ హృదయంలో లింపు ప్రతిరోజు అప్పుడు చూడండి పంతొమ్మిది వర్షం ఒకటి నీకు నీలో ఈ గుండగడాన్ని ఉంటే మటుకు పరిశుధాత్మక చోటు చూడండి శరీర కార్యంలో స్పష్టములైనవి అంటే కనిపిస్తే కండి అవి ఏమనగా జానత్వము అపవిత్రత కామకత్వము విగ్రహాల అభిచారము చెప్పండి ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అలరిత కూడిన ఆటపాటలు మొదలైనవి అంటే త్రాగుమూర్తనం త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళు వర్షాంత ఉండదు అని చెప్తూ ఎందుకు దాని నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారంటే అదొక దుష్ట ఆత్మ శరీరం ద్వారా వాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇవన్నీ డోర్స్ ఇవన్నీ ఒక రీతిగా చెప్పాలంటే కూడా అద్రాత్మలే అవి ఎందుకు ప్రవహిస్తున్నాయి నీలోకి అంటే అవి అధురాత్మ జీవులు కాబట్టి అవి కూడా చూడండి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు రక్షింపబడి కూడా ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుని నేరదని మీతో స్పష్టంగా చెబుతున్నాను ఎప్పుడోసారి స్థానిక ఎప్పుడు స్వాధించుకుంటాం పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడే నీకు స్వాధించరు అంటే దేవుని రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ నడిపి అవసరం పరిశుద్ధాత్మను వీళ్ళు నివసించాలా నేను అనేది చెప్తాను నైన్టీ నుంచి నేను పరిశుద్ధాత్మ అభిషేకం వరకు ఎక్కడెక్కడో పరిగెత్తవాడిని పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడ హైదరాబాద్ లో అవన్నీ అటెండ్ అయ్యేవాడి అంటే అట్లా పోతే దొరుకుతుందేమో అని ఎక్కడెక్కడో ఎవరు వాళ్ళు పిలిస్తే వీళ్ళు పిలిస్తే వాళ్ళు ఇక్కడ పోతే అక్కడ పోతే అని చెప్తే అన్ని సలహాలు విని పరిగెత్తావాడు ఆ రోజులలో బ్రదర్ ఎసన్న గారు స్టార్ట్ చేశారు తన పరిచయం ఫస్ట్ టైం నైన్టీ టూ లో ఎస్పీ చర్చిలో ఆయన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ పెట్టి వాళ్ళవి గురించి పాటలు పాటలు పాటలు పాడతానే బాగా పాటలు పాడతా ఉన్నారు పాటలు కానీ నడుస్తాం కానీ చిన్నగా వాక్య అని అదే రీతి బ్రదర్ దినకరణ్ గారు కాని టీఎల్ హాస్బెండ్ గారు కానీ మౌలిస్ ఇట్లా ఎంతో మంది వచ్చేవాళ్ళు హైదరాబాద్ కి హైదరాబాద్ కు ఉన్న స్పెషాలిటీ అది ఈ దేశంలో ఏ సిటీ కైనా గానీ గొప్ప దైవజన్య గొప్ప నుంచి కానీ గొప్ప గొప్ప దైవజన్యందరూ హైదరాబాద్కి వచ్చారు నేను అందరినీ లెక్క కట్టినా లిస్ట్ లిస్ లిస్ట్ తయారు చేసుకున్నాను అంటే దేవుని దృష్టి ఈ సిటీ మీద ఉండేటట్టేగా ఎందుకు మనం భూమిగా పంపించిందంటే హెచ్చరించినట్టుగా ఈ సిటీ పట్ల ఆయనకున్న ప్రేమ మనం తగ్గిన సిటీస్ మీద అది జరగలేదు దేవజన్లు తగిన సిటీస్ కి పోయినట్టేడు ఈ మన బెంగళూరు మన సిటీ కంటే చాలా పెద్ద సిటీ ఆ బెంగళూరుకు కూడా ఎక్కువ మంది పోలేదు సేవకులు కానీ హైదరాబాద్ కి మటుకు చాలా మంది గొప్ప గొప్ప దేవజన్లు వచ్చాడు టీఆర్ హౌస్ లో రెండు సార్లు వచ్చాడు మోరీసలో అయితే గొప్ప రెండు సార్లు వచ్చాడు గొప్పదేవుడు దేని గుడి వచ్చాడు ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు లేదు అనికొస్తే నా పేర్లు ఇక్కడ కూర్చుంటే ఆశ అట్లా పొందుకోలేము పరుషు ఆత్మ కాళ్ళను తీసుకుంటు అప్పుడు పరుషుత్మ దిగిరావడం ఎగరడం దాడిలో ఒకేసారి పరుషుధాత్మతో పాటు వాషల మనం కూడా నాకు అనుకరించబడిన డిసెంబర్ లో బ్యాప్టిజం తీసుకున్న నైన్టీ అనుకుంట బహుశా డిసెంబర్ జనవరి అంతే అన్ని కళ్ళ దిగిపోయిన ఆసక్తి ఇప్పటి నుంచి నాలుగు పిరికితనం పోయింది రోజు వరకు నాకు అటువంటి పేరు పిరికితనం దారిపోతాను అసలు మరీ పిరికి ఎంత పిరికి పడటం భయం భయం ఇంట్లో ఉడికి పోయి వాడలేదు కానీ ఎప్పుడైతే పరుశుదాత్మ నా మీదకి వచ్చిందో ఆ రోజు వరకు నేను ఎవరికీ భయపడలేను దేని విషయంలో భయపడలేను దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే పరుశుదాత్మ అభిషేకం ఉంటే నువ్వు నిజంగా రుజువుపరచగలవు దేవుడు సచీవుడని పరశుదాత్మ అభిషేకం లేకపోతే ఆ నువ్వేదో వ్యక్తిగతంగా నువ్వేదో నీ సొంత జ్ఞానం ఉపయోగించి నేర్చుకొని చెప్పడమే గాని రుజువుపరచలే పరుశుదాత్మ అభిషేకం జరిగినాక ఏం జరుగుతుందంటే వారాలు అనుగ్రించబడతా ఉంటాయి గ్రూప్ వారాలు అనుగ్రహించబడతా ఉంటాయి మనకు తెలుసు తొమ్మిది గ్రూప్ ఆ వారాలు అని తొమ్మిది అందరికీ అనుగ్రహించబడ్డాయి అంటే అందరికీ అనుగ్రహించబడలేదని చెప్తుంది వాక్యం కానీ సాధ్యం అని చెప్తుంది నైన్ గిఫ్ట్స్ సంపాదించుకోవడం సాధ్యం అని చెప్తుంది దాని కొనుగోలు ప్రయాసపడాలని అంటూ చెప్తుంది జీవఎం లో వాక్యం పరుచుకుంటున్నప్పుడు నాకు ఈ విషయం వ్యాఖ్యలు చేయడం ప్రధాని దినకరన్ గారు ఒకసారి హాస్పిటల్ పోతే తన మాస్టర్ తనొక చర్చలో ఒక సభ్యుడు అయితే ఫాస్టర్ గారు పెయిన్ బిజకల్ అంట ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళినా ఎవరు వస్తారు కిడ్నీ ఫెయిల్ అయ్యి బెడ్ మీద పట్టుకున్న టాప్ చనిపోయే స్థితి నుండి ఆరు వేళగా మనకి డయాలిసిస్ ఇలాంటి ఎంత డెవలప్మెంట్స్ లేవు ముప్పై సంవత్సరాల క్రితం మాట అయితే అతను బాగా ప్రార్థన చేస్తాను ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ముప్పై సంవత్సరాల క్రితం అంటే ఆయన పొందుకునేట బహుశా నలభై యాభై సంవత్సరాల క్రితం మాట ఆయన సాక్ష్యం ధర రోజు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో చెప్తున్నాడు సాక్ష్యం ఆ యవనస్తుడు చనిపోతుంటే బాధను భరించలేక ఇంటికి వచ్చి బాగా ప్రార్థన చేసినట్టుగా తర్వాత పాస్టర్ గారు మాట్లాడుతుంటే ఫాస్టర్ గారు అంట అనుకున్నాడు మనం ఇంతగా ప్రార్థన చేసినప్పుడు ఎందుకు స్వస్థలే అబ్బాయి అప్పుడు పాస్టర్ గారు అన్న పొలితాసిన పద్దించినట్ట వరాలకు సంబంధించినవి నీకు ఈ వరాలు ఉంటేనే కానీ స్వస్థత అంటే ఒక పాస్టర్ చెప్తుంటూ ఒక సంఘ సభ్యుడికి అయితే పాస్టర్ పొందుకోలేదు కానీ అన్ని వరాలు ఈ సభ్యుడు ఏడు సంవత్సరాలు ఉపాసనాలు చేసిండట ఏడు సంవత్సరాలు ఉపాసనాలు చేస్తే ఏడవ సంవత్సరంలో ప్రభు తన హస్తం అతన్ని తీసుకుని పోయిందంట పర్లమెంట్ తండ్రి సింహాసన పెట్టిందట కేసుకుని యొక్క అవసరం దాని తర్వాత ఏం కాల్ అన్న వైబ్రేట్ అవుతుంది కదా తండ్రి శబ్దం ప్రవర్షన్ కూడా మనం వైబ్రేట్ అవుతుంటుంది వాయిస్ దానికి శరణ కొట్టుకుంటా ఉంటుంది అంత వాయిస్ లో ఆ శబ్దం నీకేం కావాలంటే నాకు తొమ్మిది రూపావరూ కావాలంటాడట అయితే తన గడప నుంచి పరుషుదాఖలు అంటాడు అంట రూపావరలు అడగకు నువ్వు తండ్రి నాకు కావాల్సింది నువ్వే నిజలకు రా అనేది వాటర్ అడుగు అంటే అప్పుడు సడన్ గా మార్చేసి నాకు నువ్వు కావాలన్నాడట తండ్రి నువ్వు నాకు కావాలని అనట అప్పుడు తను సంతోషిస్తాడట కానీ మొహం కనిపిస్తాడు అంట ఉత్తరాలు ఆ దర్శనం కనిపించిందట దాని తర్వాత ఇది ఇది వచ్చేసాడట ఆటోమేటిక్ అయితే ఏ హస్తం అయితే పైకి తీసుకెళ్తుందో ఆ పైకి వెళ్తడు కింద చూస్తే తను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తున్నాడు తన ఆత్మను మటుకు వేసులోకి తీసుకెళ్ళేటవాళ్ళక దాని తర్వాత ఆయన పరిచయలో రూపాలన్నీ నేను చూసిన ఆయన పేరు పెట్టి పిలిచేవాడు నాకు మా ఫాదర్ పేరు పెట్టి పిలిచినే కాలేజ్ గ్రౌండ్స్ ఎవరు పలా అని పేరు పెట్టి నుంచేవాడు ఆయన వరం ఉండేది ఈ సమస్యలు ఎట్లా ఉన్నాయి ఈ సమస్యలు అట్లన్నాయి దేవుని జనం అట్ అన్నిటి నుంచి నీకు విన కనిపిస్తున్నాడు వరం కాదా దాని అదే వరము మా ఫాదర్ పరిచయం నేను అంటే అక్కడి నుంచి అది ట్రాన్స్ఫర్ అని అట్టేసి గమనించగలిగిన ఒక వ్యక్తికి ఉన్న వరము వ్యక్తికి ఎట్లా ట్రాన్స్ఫర్ అయితే నేర్చుకున్న తర్వాత చాలా నీట్ గా ఏలియన్ చేసే వెళ్ళిపోయింది మోషన్ మోషన్ మీద ఉన్న అభిషేకము డెబ్బై మందికి వచ్చిందా ఒక పాండు మోష విమైన అభిషేకం ఎంతో పవర్ఫుల్ అందులో ఒక్క భాగమే డెబ్బై మంది మీద వాళ్ళు అప్పుడు వాళ్ళందరూ ప్రవచించారు అంత పవర్ఫుల్ ఉంటుంది పరశుద్ధాత్మ నా కాబట్టి పరశుధాత్మ లేకపోతే నీకు ఇటువంటి గూడదాలు ఉంటాయి శరీరక్రియలు శరీర కార్యాలు ఇందులో ఏమున్నా కానీ ఆ దేవుడి రాజ్యాన్ని నువ్వు సదం తెలుసుకున్నది ఆయన ఆత్మ చేత దింపు పొందాలా నిజంగా ఆయన ఆత్మ చేత నింపబడి నడిపిపబడితే మీలో కొన్ని గుణగాలు కనిపిస్తా ఉంటుంది అదే ఇరవై రెండో అంశంలో అయితే ఆత్మ ఫలము ఫలము అని ఫలములు అనలేదు ఆత్మ ఫలము ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని ఇంగ్లీష్ లో ఆత్మ ఫలము అనగా ప్రేమ చెప్పండి మనం చూపిస్తాము ప్రేమ ఇత సంతోషము ప్రబులము సమాధానం ప్రతి ఒక్క దీర్ఘశాంతం దయాత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానియడం ఇవన్నీ గుణగణాలు ఉంటే ఖచ్చితంగా పరశుదాత్మ నీలో ఉన్నట్టే నేను ఇందులో ఏ క్వాలిటీ లేకున్నా నేను సంపూర్ణంగా పరుశుదాత్మ చెప్తాను కొంచెం కష్టమే సరే ప్రేమ కనిపించచ్చు కానీ ఇలా కపటం ఉండొచ్చు ప్రేమ కానీ ఇలా కపటం ఒక మనిషితో మాట్లాడి సమాధానంగా కనిపించచ్చు కానీ కపటమే ఆ వ్యక్తి వెనకాల వ్యతిరేకంగా మాట్లాడి ఆ వ్యక్తి కనిపించినప్పుడు ఎంతో సమాధాన పడ్డట్లుంటే అది కపటమే కాదు అంటే మోసపడ్డట్టే దయగల దయగలది హృదయం నీకుండా వర్షదా కూడా ఉంటే నీకు ఎంతో దయ ఉంటుంది మంచితనరులు నీతి కార్యాలను చేస్తాయి దీనిలో విశ్వాసము పరిపంపం చెబుతుంది సాత్వికము అంటే బహుగా తగ్గించుకునే వాడి వాళ్ళ భాగ్యం తగ్గించుకునే దాని వాళ్ళని జీవిస్తున్నారు బహు ప్రాముఖ్యత ఇది ఆశ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఆ తరత ఉండదు నీకు దేని విషయాలను కూడా నవ్వు కొడు కనిపెట్టుకుంటాం వర్షాంత నడిపి కనిపెట్టుకుని ఉంటావు శ్రమలో వచ్చినాయి కాబట్టి మానవ తల పొలిపి అటు పరిగెత్తడానికి అట్ల పోయి మరీ శ్రమలో పాల్గొనడం మనం చూస్తాం కాబట్టి కృప్తంగా నేను ఇంకా ముగించే ప్రసక్తి మీద వాక్యము నైన్ లో నైన్ కరెక్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ ముగించాలి ఆసక్తి ఉండాలి ఫస్ట్ కోరికుండాలి అయినా కేవలము ఆయనను ఆహ్వానించడమే కాదు ఆయన ప్రతిరోజు నీ హృదయంలో నివసించాలంటే హృదయం లేస్తేనే పర్షుదాత్మతో కనిపెట్టుకోవాలి సంపూర్ణంగా పరసుదాత్మ నీ హృదయంలో నిండేంత వరకు నువ్వు ప్రార్థన ఆనందుకు ఎందుకంటే చివరి దేవుని యొక్క ఏమంటాము మర్మంలో ఇది బహు ప్రాముఖ్యమైన మర్మం పర్షుదాత్మ అభిషేకం దాన్నైతే నివరిస్తున్న మర్గంలో కాబట్టి ఇప్పుడు క్లుప్తంగా ఎట్లా మనం ప్రసాద భవితంలో రెండు మూడు పాయింట్స్ చేసి నేను వాక్యాన్ని ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక చూడండి ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయము కింద వర్షం చూడండి మరియు చూడండి దానికి ముందు చదువుతాయి హిందూ నిమిత్తం అజ్ఞానము సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుతున్నాం వీడు అజ్ఞానం వాలే కాక జ్ఞానం లేవాలి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోలేడు హిందు నిమిత్తము ఏం చేయాలి కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోలేడి ప్రభు చిత్తం ఎప్పటికీ నీకు బయలుపరచబడదు పరుషుధాత్మ లేకపోతే మరియు మద్యంతో మత్తులై ఉండకూడదు దానిలో దుర్వ్యాపారం కనుదు అయితే ఆత్మ పూర్ణుల యుండు ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనేది ఇక్కడ ఉంది బైబుల్ అంతటే ఎక్కడ లేదు అంటే సంస్థంలో ఎటువంటి పరిశుధాత్మ అభిషేకం ఉండేదో అటువంటి అభిషేకము మీరు కూడా పొంది ఉండాలా అని అయితే ఆత్మ పూర్ణుల యుద్ధి సంపూర్ణమైన పర్షుధాత్మ అభిషేకం మనం అందరం పొందుకోవాలి నేను కూడా పొందుకోవాలా అందుకొకటి నేను ప్రతిరోజు ప్రయత్సపడతాను ఎంత కష్టపడి కనీసం గడిసే సమయం పెడతాను పర్షుదాత్మ అభిషేకం పొందుకోవాలను కొనుక ఆ తెలుసు కాదు ఆ టైమింగ్ అర్థమైపోతుంటది అతను దిగొస్తున్నాడు ఆ టైమింగ్ నేను ఉంటాడు దిగొచ్చినప్పుడు శరణం కొట్టుకుంటా ఉంటది ఇంకా మొత్తం నీర సమయం పొందుకోవాడు అంత వీక్ అయిపోతుంది పెద్దగా అడవాలనిపిస్తుంది కానీ అరవనే రచించాలనిపిస్తుంది కానీ చేయడం పెద్ద పెద్ద కేకలు వీళ్ళనిపిస్తుంది కానీ మేము ఆత్మ పోటీలు ఉన్నప్పటికీ పరిస్థితి అట్లుంటది మన జీవితాలలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆత్మ పోరులై ఉండి అని హెచ్చరించే వాక్యం కాబట్టి మనం ఎక్కువ తీర్మానించుకోవాలి ఏదప్పుడు రక్షింపబడ్డప్పుడు ఆరు నెలలు పొందుకున్న ఈ రోజు పొందుకున్నవా ఉదయం అతను ఆహ్వానించాలా అతన్ని నివసించాలా అతని చేత నడుపు అటువంటి జీవితం ప్రభువు మీకంద అనుగ్రహించాలని ప్రార్థిస్తాను కనిపిస్తుంది పరశుద్ధుల తండ్రి సర్వణతనకు మా దేవ నీకేం అనాకరికుంటున్నాం అయినా ఈ యొక్క పరిశుధాత్మకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం వారిలో ఇద్దరిని సహోదరులను సిస్టర్స్ అన్న తండ్రి ఎవరికైతే పరశుదాత్మ అభిషేకం ఇంకా వాళ్ళు సంపూర్ణంగా సమర్పించుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ప్రయాసపడలాగా ప్రార్థించలాగన మిమ్మల్ని ఆహ్వానించలాగా అనిపించామని ప్రార్థిస్తాం పరశుదాత్మ మా బ్రదర్స్ సిస్టర్స్ అందరిని అభిషేకించండి మీరు తనగా సంపూర్ణంగా వారిలో మీరు నివసించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం వారందరు స్వీకరించి మీ కొరకు జీవించాలా అటువంటి జీవితం మనం నేర్చుకుని ప్రార్థిస్తాం మీ చేత నడిపింపబడాలా ఇప్పుడు మేము దేవుడి బిడ్డలకు కాగలం దేవుడి కుమారులకు కాగలం అటువంటి బిడ్డలుగా కుమారులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తాం తొమ్మిది గృపవారులు మా పరిచయలకు కనిపించేటట్టుగా సహాయపడాలని ప్రార్థిస్తున్నాం అవి మేము విశేషంగా మీ పరిమాత వాడాలా తర్వాత అటువంటి అభిషేకం దయచేసి మీరు ముందుగా నేను మాకు వాతావరణం చేస్తాను విశేషమైన దాని చేరకొను మిమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నాను ఒక దిక్కు ఒక దిక్కు లోకపు మర్యాద కతించ చీకటి ప్రపంచంలో విస్తరించుండదు కానీ నేను లేసి తేజలినాలు అవును జీవితం మాకు అందరికీ కనుగరించమని ఈ సాయంత్రం జీవితం ఉంటే మా క్షమించండి ఎందుకంటే నిర్లక్ష్యత పాపము అని వాటిని పులు కాపములు అనే వాక్యం ఇది కాబట్టి ఆ రీతిగా మేము ఎన్నో విషయాలు చెప్పుకోబడుతున్నాం పాపములు క్షమించండి వర్షులకు ఎన్నిసార్లు దూషించడం మమ్మల్ని క్షమించలేదు కనుకరించి తండ్రి ఒక రంగు మీరు ఎంతో తండ్రి దయగలవా ప్రత్యేక క్షమించే గొప్ప దేవుడు మమ్మల్ని క్షమించి మానవలు రావడం మిమ్మల్ని ఆహ్వానిస్తాడు మరుస్తాడు అది సార్ అది సంపూర్ణంగా మిమ్మల్ని తనపరచలాగా మేము చేత నడిపిస్తాం విట్టిన వారికి విశేషాలు గెలిగించండి ఇవ్వరు ఏసుక్రీస్తు పరిశుభ్ర కలిసి అండి మా అందరికి ప్రైజుల మన ప్రమైన ఏసు క్రీస్ కృప మన ప్రవేన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపికు మనందరికీ సదాకాలంతో ప్రైజ్ లో ప్రైజ్ తోటక్క ప్రైజ్ లో బ్రదర్స్ అందరికి వల్స్ బ్రికెట్ నక్కటి